గురువరా పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండు ఎరుకోద్భవరు కజను చోటు ఎరుకను నేనెట్లు విడిచేది ఎరిగించుమనూ ఆట్లనే గురుడు ఏరిగింతు ఎరిగింతునెను చరణాధూ రెండు కరమూలగుని తన శిరమున ధరించి శరణ్ ఎరిగించుమ నేను అట్లానే గురుకు నేను గురువరా పరిపూర్ణం వన ఎరుకన ఇవి రెండు ఎట్టివి ఎరుకోద్భవమెందు ఎరుకదను తోట ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచేది ఎరింగించుమనెను అట్లనే గురుడెరిగించునెను చరణాధూ రెండు కరములాగొని తన శరమును ధరించి శరణని ఆ శిష్యుడెరిగించుమనెను అట్లనే గోరు డేరీ గిమ్ ఇది పాదే భా